స్తోత్రం ప్రభ పరిశుద్ధుడా కృపామయుడ సర్వ సత్య సంపూర్ణుడా సర్వోన్నతుడా మనుషులందరికీ నీ న్యాయాధిపతివైన ఏసయా నీకు గొప్ప నామం బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభు మీరు సమయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నతని ప్రతి ఒక్కరము పనులలో ఉన్నా కూడా ప్రభ నీ వాక్యం కొరకు ప్రభ మీ సన్నిధిలో చేరి ప్రభ నా తండ్రి కూర్చొని మాటలు మీ యొక్క పలుకులు నా తండ్రి మీ వినే కృప దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాని బిడ్లందరూ నడిపించండి ప్రభుత్వమంతి కూడా ప్రభ మమ్మల్ని కాపాడిన దేవుడవు మా పనులు పాటల్లో మాకు ఇచ్చిన సహాయం బట్టి విద్యంని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం సర్వోన్నతమైన దేవ మహిమగలు తండ్రి సర్వ కృపానిధి అగు ప్రభ నీకే వంద నాలుగు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములున్నా ఆయన ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ నెండి మీ స్వాధీనంలో పెట్టుకోనండి ప్రభ కరెంటు విషయంలో ఇబ్బందులు కలగకుండా అందక్రమంత చికిత్స శక్తులను దేవాన్ని యొక్క కృపలు జ్ఞాపనం చేసుకుంటే విత్తనమైన వాక్యం బట్టి నీకు వందనాలు తెలిస్తున్నాం ఈ దినమంతట్లో కూడా ప్రభ మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయండి ఏసీ న తండ్రి ద్వారా మమ్మల్ని బలపరచండి మా యొక్క స్థిరపరచండి ఏసిన ఆటంకం కలగకుండా తండ్రి మీ యొక్క కార్యములు మా జీవితంలో చేస్తున్న దేవుడు ప్రభ ప్రతి ఒక్క అభిషేకించండి అగ్ని చేత మీరు ముద్రించండి నాయన మీ యొక్క మమ్మల్ని బలపరచమని విత్తనైన వాక్యను ప్రభా ప్రభ బిడ్డను బట్టి నీకు వందనాలు చేస్తూ ఎసే శక్తిగలిగినములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ నా ప్రార్థన దేవా జాలి చూపు నా ప్రార్థన నీవు ఆలకించుము నా ప్రార్థన నీవు ఆలకించుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను తృప్తి చూపుము నెరవేర్చకృప చూపుము దేవా జాలి చూపుము నా ప్రార్థన నీవు ఆలకించుము నా ప్రార్థన నీవు ఆలకించుము చేయగలిగినంత మేలు పురుగు చేయుటకు మనసునీయము నశించిపోతున్న ఆత్మలను రక్షింపగ శక్తినియము చేయగలిగినంత మేలు పొరుగు వారికి చేయుటకు మనసునీయము నశించిపోతున్న ఆత్మలను రక్షింపగ శక్తి నీయము నా బ్రతుకు ద్వారా లోకానికి నా మృతుకు ద్వారా లోకానికి నీ నీతి ప్రకటిం పనిమ్ము నీ నీతి ప్రకటిం పనిమ్ము దేవా జాలి చూపుము నా ప్రార్థన నీవు నా ప్రార్థన నీవు ఆలకించుము నా ప్రార్థన నీవు ఆలకించుము ప్రజలు పరిస్థితి రామానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభావ రాత్రికాల సమయంలో మీరు పాటల ద్వారా మహిమ పొందినందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభావ అయినా మరి మాట్లాడి మా హృదయాలను సరి చేసుకున్నందుకు సహాయం అనుగ్రహించమని కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది ఏసునామంలో ప్రార్థిస్తున్నదండి ఆమె ద్వితీయ ప్రదేశ కాండం చూసుకున్నాము ద్వితీయ ప్రదేశ కాండము ముప్పయో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పయో అధ్యాయము పదిహేనో వచనం ద్వితీయ ప్రదేశ కాండము ముప్పై అధ్యాయము పదిహేనో వచనం దేవుడు మరి మనతో మాట్లాడడానికి ఆయన కట్టడలను ఈ కొత్త నిబంధనలోనైనా పాత నిబంధన అయినా కూడా ఆయన చెప్పేది ఆయన ఆజ్ఞలు ఆయనకు లోబడి నడుచుకోవడం ఎలాగో ఆ విధంగా మరి మీరు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా నడుచుకుంటున్నారా నా మాట వింటున్నారా లేదా అనే విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ విషయంలో ద్విత్యుపదేశకాండము ముప్పై పదిహేనులో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే సమస్తము మీ చేతి కింద నేను మీ కాళ్ళ కింద అప్పగించి పెట్టాను అన్నీ మీ పాదాల మరి వాటిని మీకు అనుగ్రహించి ఉన్నాను కాబట్టి మీరు మరి ఏదైనా కూడా మీకు అన్ని లోబడవలసినయే కానీ మీరు నాకు లోబడుతున్నారా నా మాట కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అన్నీ మన పెట్టాడు కాబట్టి చూడండి పదిహేను వచనంలో చూడుము నేను చూడుము నేను జీవమును మేలును అంటున్నాడు దేవుడు చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును అంటుడు మరి మంచి చెడ్డ చీకటి వెలుగు మనం వెలుగు సంబంధులం కాబట్టి మరి ఆ చీకటిని అనుసరిస్తూ మరి నడుస్తున్నామా ఈ లోకంలో అనే విధంగా మీ ముందు నేనేం పెట్టానంటే జీవమును మేలును పెట్టినట్టు మరణమును కీడును రెండు ఇవి పెట్టిన మీ ఎదుట మీ ఎదుట పెట్టి ఉంచాను ఉంచి ఉన్నాను మీవు గతికి విస్త విస్త మీరు బతికి విస్తరించున్నట్లుగా అంటున్నారు ఎందుకంటే ఆయన మాటకు లోబడి ఆయన మాటను మనం అనుసరించి నడుచుకుంటే మీరు నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములు మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఏం చెప్తున్నాడు ఆయన ఆజ్ఞలంట ఆయన కట్టడలను ఆయన విధులను ఆశ్చరించమని నేడు నేను మీకు ఆజ్ఞాపించుతున్నాను అంటున్నావు మరి మనము ఆయన ఆజ్ఞలను మరి ఆయన విధులను ఆచరించాలని ఆయన ఆజ్ఞాపించుతున్నాను అంటున్నాము అందుకనే ఆయన ఏమంటున్నాడంటే జీవమును మేలును మరణమును కీడును ఇవి మన ఎదుట మాత్రం ఉంచిందంట ఎందుకంటే మనకు ఏది కావాలో నిర్ణయం మనది ఎందుకంటే ఇది అంత్యకాల దినములో మనం ఉన్నాం కాబట్టి నిర్ణయం మనదే అందుకనే అంటున్నాడు జీవము మేలును మరణము కీడు అంతే మీ ఎదుట ఉంచున్నా అంటున్నా నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములను మార్గముల ఎందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను ఏక ఆజ్ఞాపించుతున్నాను అంటున్నాడు మరి ఆయన ఆజ్ఞలను మనం గై కొనాలని మరి ఆయన దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు కానీ ఎంతవరకు మరి మనము ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనము అనుసరిస్తున్నామో గమనించుకోవాలి అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకోవాల్సిన ఆయన స్వాధీనపరుచుకోవాల్సిన దేశం గురించి చెప్తూ ఏమంటున్నాడంటే నువ్వు స్వాధీనపరుచుకొను సాధిన పరుచుకున్నటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును ఎందుకంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను ఆచరించి ఏం చేస్తా దేవుడు ప్రవేశించిన ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును నువ్వు ఆయన మాట ఇంటిని మనమందరము మరి దేవుని మాట ఇంటనే ఆయన ఆజ్ఞలను ఆయన అట్టడలను ఆయన విధులను మనము వింటే ఆయన ఆ దేశంలో మనను ఆశీర్వదిస్తా అంటుండడు అయితే ఇంకొకటి ఏం చెప్తుండడు ఇది మేలు గురించి చెప్తుండు అయితే అయితే నీ హృదయము మరి మన హృదయం ఏ విధంగా ఉందో పరీక్షించుకోవాలి నీ హృదయము తిరిగిపోయి ఒకవేళ నీ హృదయము తిరిగిపోయి నీవు వినొల్లక ఈడవబడిన ఎందుకంటే నా మాట నీవు వినొల్లక ఈవబడిన వాడవై అన్య దేవతలకు సమర్పించి పూజించి అన్న దేవతలను అన్యదేవతలను అనుసరించి పూజించిన ఎడల ఒకవేళ ఎందుకంటే మీ హృదయము తిరిగిపోయి నీవు వినొల్లకపోతే ఆయన మాట దేవుని మాట ఈడవబడిన వాడవై చీకటి శక్తులతో ఈడవబడిన వాడవై అన్య దేవతలకు అన్య దేవతలను అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడలా ఏమవుతుంది నీకు అని చెప్తున్నాడు మొదట ఆశీర్వదించదు నీ దేశంలో నువ్వు వెళ్ళిన దేశంలో నేను ఆశీర్వదిస్తానంటున్నాడు ఇక్కడనేమో ఒకవేళ నా మాటినకపోతే మాత్రము ఈ విధంగా ఉంటుందని అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడలా మీరు నిచ్చయముగా నశించుపోవుదురనియు నిశ్చయముగా నట నశించిపోతామంట ఇది దేవుని మాట కదా మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీన పరుచుకున్నటకు యోర్ధాను దాటిపోచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను మీకు తెలియజెప్పున్నాను అంటున్న దేవుడు మనకిచ్చే దేశంలో ఆయన తాలా రోజులు ఉండరు నాకు వ్యతిరేకంగా ఉంటే అని చెప్తున్నాడు మరి ఇది మరి ఆశీర్వాదము శాశ్వతముగా ఆయన ఇస్తానంటున్నాడు జీవము ఆయన ఇస్తానంటున్నాడు కానీ మరి జీవము మరణము మన ఎదుటనే ఆయన పెట్టినా అంటున్నాడు మరి మనము దేన్ని వెతుకుతూ ప్రయాసపడుతున్నాం ఎందుకంటే ఇది అంత్య దినాలలో మనం ఉన్నాం ఎప్పుడు ఏం జరిగేది తెలియని లోకంలో ఉన్నాం ఒకరినొకరు ఓర్చుకునే విధానంలో లేకుండా ఉన్నాం ప్రేమలు కరువైన ఈ సమయంలో మనమున్నాము కానీ మనము దేవిని విధులను కట్టడలను ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఏ విధంగా ఉంటుంది ఒకవేళ మన హృదయం తిరిగిపోయి అన్య దేవతల తట్టు తిరిగితే ఏ విధంగా ఉంటుందో ఆయన తెలియపరుస్తున్నాడు అదే నేను నీకు తెలియజెప్పున్నాను అంటున్నాడు ఏమని అనేక దినములు అనేక దినములు ఉండరంట ఆ దేశములో మీరు అనేక దినములు ఉండరు నా మాట వినకపోతే అంటుంది ఉండకయో ఉండరని నేను తెలియజెపుతున్నాను నేడు మల్లి అంటుండయన నేడు జీవమును మరణమును నేడు జీ ఈ రోజే ఈ రోజే నేడే అంటే ఈ రోజే అది ఎప్పుడో జరిగింది కాకుండా ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేడు జీవమును మరణమును అంటుంది ఆశ్వతమైన జీవమును మరణమును తొండు మన ఎదుటనే పెడుతుంది మనము మంచి నడవడి నడుద్దామా జీవము కలిగి నడుస్తామా అది మనలోనే ఉంది ఎందుకంటే మనము భుజించేది ఆహారమే ఏది కాదు కానీ మనం ఆహారేము భుజించే ఉండాలి అది జీవము కలిగిన ఆహారం అది దేవినిదై ఉండాలి అందుకని మనము ఇతరది ఏది మనము సేవించము తినము కాబట్టి ఈ జీవము కలిగిన ఆహారము అంటే నేడు జీవమును మరణమును మన ముందు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఇవి మన ఎదుటి ఉంచాడు కాబట్టి మన నడవడిక మరి జీవము వైపా మరణము వైప ఆశీర్వాదం వైప శాపము వైప అది మన హృదయాలను మనము పరీక్షించే విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఎందుకంటే మన నడవడి మన క్రియల ధార కనిపిస్తుంది మన క్రియలే మన నడవడిని తెలియపడుస్తాయి శ్వాసము ఉండి క్రియలు లేకపోతే అది మృతము అన్నట్లు అది కాకుండా మరి జీవము మరణము ఆశీర్వాదము శాపము ఆయన మన ఎదుట ఉంచి ఉన్నాడంట ఉంచి ఉన్నాడు మరి అది మనకు తెలుసు కానీ మతిమరుపు జీవులముగా మనము ప్రవర్తిస్తున్నాం అది కాకుండా మనము స్థిరమైన మనస్సు కలిగిన వారమై క్రీస్తున్నందు భయభక్తులతో ఉండి ఆయన కట్టడలను ఆయన విధులను ఆయన ఆజ్ఞలను మనం పాటించే వారిగా ఉండాలి అంటున్నాడు ఆయన మరి దేవుని మాటకు మనం లోబడి ఉండురాగా మనము ప్రయత్నించాలి ప్రార్థన విషయంలో విసుకగా ఆయనను స్థుతించాలి అందుకనే ఏమంటున్నారు నేడు జీవమును ఈరోజే నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నా ఉంచి ఉన్నాను అంటు మీ ఎదుట ఉంచి ఏం చేస్తున్నాడు ఆయన భూమి ఆకాశములను ఈ భూమిని ఆకాశములను మనము ఏ సముద్రము లోపటు ఉండి చేసిన పాపములు కూడా ఆయన ఏటగా చూడగలడు అందుకనే మన మీద సాక్షులుగా ఉంచుతున్నాడు దేనిని భూమి ఆకాశములను మీద సాక్షులుగా నియమించుతున్నాను అంటుంది మరి ఎక్కడ తప్పించుకుంటాం మనము మన హృదయం సరిగా లేకపోతే ఆయనకు తేటగా తెలిసిపోతుందంట మనం తప్పించుకోగలమా దేవుల్లో నుండి మన మనకు తలంపు పుట్టక ఆయనకు తేటగా తెలిసిపోతుందంట ఓ ఇతడు ఈ తలంపుతో ఉన్నాడు అని అందుకని ఆయన భూమిని భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుతుచున్నాను అంటున్నాయి సాక్షులుగా పిలుచుకున్నాడంట ఆయన అవి సాక్ష్యం ఇస్తాయంట మనం ఉన్నదే భూమి మీద ఆకాశము పైన ఉంది కానీ అవి మనకు సాక్షులై ఉన్నాయంట మనం మరి ఏ విధంగా ఉన్నాము మన హృదయాన్ని మనము పరీక్షించుకోవాలి ఎందుకంటే ఈ భూమాకాశంలోనే మన మీద సాక్షులుగా పెట్టింది దేవుడు ఎందుకంటే మనం భూమి ఏ తప్పు చేసినా ఏ తప్పు తలవంత ఆలోచించినా మంచి చేసిన చెడు చేసినా ఇక్కడ మాత్రము ఇవి సాక్ష్యం ఇస్తాయి సాక్షులుగా పిలుచుతున్నాను వాటిని పిలుస్తున్నా మరి మనము ఏ విధంగా ఉండాలనేది దేవుడు ఈ హెచ్చరిక మాటలతో మనతో మాట్లాడుతున్నా మనము జీవము మరణము ఆశీర్వాదము శాపము ఇవి మనకు దేవుడు పెట్టాడు ముందు మనం ఏవి ఎన్నుకోవాలను మన జీవితానికి మనం పరలోక రాజ్యానికి పోవడానికి ఏమున్నాయి అర్హతలు మనకు మనం మనం పరీక్షించుకోవాలి అందుకని ఆయన భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుపుస్తున్నాను అంటుంది మరి నీ పితరులైన నీ పితరులైన అబ్రహాము ఇసాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో అంటుంది ఆనాడు దేవుడు మీ పితరులకు నేను ఈ దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేసిండ్రితోటి అబ్రహాము ఇసాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసి చేసిన దేశంలో మీరు నివసించునట్లు ఒకవేళ మళ్ళీ చెప్తుంది మీరు ఒకవేళ దేశములో నివసించినట్లు ఎహోవాయే నీ ప్రాణమునకు ఎవరు లేరు కర్త ఈ భూమి మన ప్రాణానికి ఒక్కడే కర్త క్రియ అన్ని ఆయననే అందుకనేమంట నీ మీరు నివసించినట్లు ఎహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘ మూలమై ఉన్నాడంట మనకు ఏమై ఉన్నాడైనా నీ ప్రాణమునకును నీ దీర్ఘ ఆయువుకును మూలమై ఉన్నాడైనా మరి మనకు తెలుసా మన ప్రాణం మన చేతుల్లో ఉందని లేదు ఎప్పుడు మరి ముగుస్తుందో మనకే తెలియని స్థితిలో మనం ఉన్నాము రేపు మనదో కాదో కానీ నేడే ఏం చెప్తుండే నేడు జీవ మరణములు ఆశీర్వాదము శాపమును మీ ఎదుట ఉంచి ఉన్న మీరే విధంగా మీరు ఎంతవరకు లోబడుతున్నారు అని భూమి ఆకాశములను మీద నేను సాక్షులుగా పిలుపుస్తున్నాను అంటున్నాడు అందుకనే నీ ప్రాణమునకును నీ దీర్వాయు నీ దీర్వాయుషుకును మూలమై ఉన్నాడట ఆయన దేవుడే మూలమై ఉన్నాడాయన ప్రాణమునకు మూలమై ఉన్నాడాయన కాబట్టి నువ్వును నీ సంతానమును మళ్ళీ అంటుండు నీవును నీ సంతానమును బ్రతుకుచు మీ ప్రాణములకు మూలమైన అందరి ప్రాణములకు మూలమైన అందరి ప్రాణములకు మూలమైన అంటుండ ఎందుకంటే నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడనే యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునుడి మనం ఏం కోరుకోవాలి జీవమును కోరుకొనుడి అంటున్నాయను ఎందుకంటే మీరు మీ సంతానము అందరూ బ్రతుకున్నట్లుగా మీ ప్రాణములకు ఎవరు మూలమైనాడు నీ దేవుడైన యహోవాయే దేవుడే అంతే అంటున్నాయను అందుకనే కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యోహోవాను ప్రేమించి అంటుండ మనం ప్రేమించాలి కదా మన మనల్ని ప్రేమించి అయిన ప్రాణాన్నే ప్రాణంగా పెట్టిండు కానీ అది ఎంత అవలీలగా తీసుకుంటున్నట్టు ప్రజలు క్రైస్తవులలో కూడా ఆయన చేసింది ఎప్పుడో చేసిండు ఆ పవర్ ఇప్పుడు ఉందా అనుకుంటా ఇప్పుడు కూడా మాట్లాడుతుండే అందుకని ఆయన నేడు జీవము మరణము ఆశీర్వాదము శాపము అంటుండు సాక్షులు భూమి ఆకాశములు ఇప్పుడేమి గతించిపోలే అందుకనే ఆయన సాక్షులుగా పెట్టండి టైములో పిలుస్తాడట మన మీద సాక్షులుగా వాటిని అందుకనే ఆయన ఏమంటుండంటే నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన వాక్యము సజీవమైనన్నది అందుకని అందుకనే జీవము ఆయన వాక్యము జీవమునై ఉన్నది అందుకని జీవ మరణము మీ ఎదుట పెడుతున్నా అంటుంది అందుకని ఆయన వాక్యమును విన్ని ఆయనను హత్తుకొని హత్తుకొనున్నట్లు హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి అంటుంది మనం జీవము కోరుకుందామా మరణము శాపము కోరుకుందాము లేదు కదా మనం జీవమునే కోరుకోవాలి ఎందుకంటే ఆయన జీవమై ఉన్న దేవుడు ఆయనే సజీవుడుగా పిలువబడినవాడు ఆయన ఆకాశములను భూమిని మనకు సాక్షులుగా ఉంచుతున్నాడు మనము ఏ కష్టం వచ్చినా అది దేవా మరి ఈ కష్టం వచ్చింది ఇది నా పొరపాటే అని ఒప్పుకునేవారు ఎవరైనా ఉన్నారా ఇంత ప్రార్థన చేస్తున్నా నాకు ఒకటి కూడా అయితే లేదు అసలు ఎందుకు ఇది అనే ప్రశ్నలు మన హృదయాల్లో వస్తూ ఉంటాయి అది దేవుని కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు అందుకని అది శోధన ఇది మనం చేసుకుందే అది మనము చేసుకున్న శోధననే కాబట్టి మనము దేవుని విషయంలో ఏ మాత్రము నిందలేసే వారిగా ఉండకూడదు ఎప్పుడే శోధనను వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించాలి మన జీవం ఎక్కడుందంట ఆయనలోనే ఉంది ఆయన మన ప్రాణములకు మూలమై ఉన్నాడంట ఏం కావాలి మనకు కావాల్సింది ఏది లేదు కదా మనము ఈ దీనికి దూరం దేవునికి దూరం జీవములకు దూరం కావడానికి కారణం ఏంది అని మనం గ్రహించుకోవాలి మనలో ఏం తప్పు ఉంది మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏం చేశాము అని మనను మనం పరీక్షించుకునే విధంగా ఉండాలి అంతేగాని దేవుని మీద నోరం మనం వారిగా ఉండకూడదు ఎందుకంటే మనము చిన్న కష్టాలకే తట్టుకోలేము కానీ ఆ కల్వరి సిల్వలో ఆయన కాడ్చిన చివరి బొట్టు వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత త్యాగపూరితమైన జీవితం మన ఇంట్లో పుట్టిన మన తోడబుట్టిన వాళ్లకు మన తల్లిదండ్రులకు కనీసము ఒక రక్తం బాటలు ఇవ్వమంటే వాళ్ళు ఏలేని పరిస్థితిలో ఉన్నారు తోడబుట్టిన వాళ్ళు కడపలో పుట్టిన వాళ్ళకు కూడా ఏలేని పరిస్థితుల ఉన్నారు అసంటి హృదయాలు కలిగి ఉన్నారు మనుషులు కానీ ఆయన మన పాపాల నిమిత్తము కలవరి సిల్వలో ఆయన కాల్చిన రక్తము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం అందుకనే మనము కొంచెం కష్టం వస్తేనే శోధన ఎందుకు చేస్తున్నా నాకు దేవుడు ఏ సాయం చేయలేదని మనం సహించలేని మన మనం చేసిన అవిధేయత వల్ల వచ్చిన శోధనలు కూడా దేవుని మీద వేస్తాం అందుకనే యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము యాకోబు ఒకటి పన్నెండో వచ్చిన యాకోబు అధ్యాయము ఒకటి పన్నెండు శోధన సహించువాడు ధన్యుడు మరి మనము నీతిమాంతునికి కలుగు ఆపదలు అనేకములు అంట మరి దేవుల్లో ఉంటేనేగా నీతి అనేది మనకు బయలుపడేది మనం నీతిగా బతుకుతున్నావా లేదా శోధన వచ్చినప్పుడే దాన్ని జయించినప్పుడే అందుకనే ఏమంటుండడు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు గెలిచిన వాడై ప్రభు తాను చేసిన జీవ కిరీటము పందును అంటున్నారు మనం శోధన సహిస్తున్నామా మనం చేసుకున్న శోధననే మనం మనం చేసిన పాపం వల్ల వచ్చిన శోధనకే మనం ఆ శోధన సహించలేము మరి మళ్ళా ఆయన దేవుని మీద వేయడము అది ఎంతవరకు న్యాయం కాదు ఎందుకంటే ఆయన శోధింపడు దేవుడు అది మనం చేసుకున్న అవిధేత ఆ శోధన రావచ్చు మనము ఎప్పుడు దేవునికి ప్రభున అవిధేయత వల్లనే ఇది జరిగింది అనుకోవాలి కానీ మనను వలన హెచ్చించుకొని ఇది ఇంత ప్రార్థన చేసినా నాకు శోధన అనే దేవునికి దూరం కాకుండా ఉండాలి ఎందుకంటే శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన నిలిచిన వాడై ప్రభు వాగ్దానం చేసిన జీవకిరీటం పొందునంటుంది అంతే మరి ఆయన జీవ కిరీటం ఇస్తుంటాం మరి దేవుని నమ్ముకున్న వాళ్ళకు శోధననే సుఖాలు భోగాలు అనుభవించడానికి కాదు ఇరుకు మార్గం కాబట్టి ప్రతి ఒక్కరూ శోధన సహించాలి అంతే ఇంకొకటి మనము దేవుని ప్రేమ ఎరిగితే ఆయన త్యాగం ఎరిగితే ఎలాంటి శోధనైనా జయించగలము అందుకని పదమూడవ వచనంలో దేవుడు కీడు విషయమై ఇక్కడ మాట్లాడుతున్నాం దేవుడు కీడి విషయమై శోధింపబడడు శోధింప నేరడు దేవుడు కీడి విషయమై శోధింప నేరడు ఆయన ఎవరిని శోధింపడంట దేవుడు ఎవరిని శోధింపడట మరి మరి ఈ సంగతి తెలిసి కూడా మరి దేవుని మీద మనము అపనిందలు వేస్తూ ఉంటాం దీంతో ప్రార్థన చేసినా నాకు శోధన దేవుడు నన్ను మర్చిపోయాడేమో అన్నట్టుగా అందుకని ఏమంటుండు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా నువ్వు ఎవరన్నా కానీ ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవిని చేత శోధింపబడుతున్నానని అనకూడదంట ఆ నిందలు దేవుని మీద వేయకూడదు అది మన అవిధేయత వల్ల పొందవలసిన శ్రమలు మరి మనము చేసిన తప్పులకు ఆయన ఇప్పటికే తన ప్రాణం పెట్టి రక్తంను రక్తము దాన్ని మర్చిపోయి మన దేవుడు మనం శోధిస్తుండు అని మరి ఆయన మీద మనము నేరము ఓపకూడదు అందుకనే ఆయన ఎప్పుడు కూడా శోధింపడంటారు ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత చోధింపబడుతున్నానని అనకూడదు ప్రతివాడును ఏ విధంగా ఉండట ప్రతి తన స్వకీయమైన దురాశ చేత ఏ ఆశ మంచి ఆశ కూడా కాదు దురాశ అనంట ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి ఇడవబడుతున్నాడు ఆశతోటి ఈ లోకంలో డబ్బు విషయంలో ఆశ దురాశ ఎవరు ఎక్కడికెళ్ళొస్తుందని దురాశ ఒకవేళ తీరగా ఎవరు చూస్తలే అని చేసే దురాశ ఈ ఆశలన్నీ మనిషిని ఏ విధంగా తీసుకెళ్తున్నాయంటే అందుకని ఏమంటున్నాడు పద్నాలుగో వచనంలో ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరులు కొలుపబడిన వాడై మరులు కొలుపబడుతుండట ఆశల తన స్థానంలో మానవుణ్ణి నేను మానవుణ్ణి దేవిని చేత సృష్టింపబడిన వాడిని నాకు ఆత్మధార ఇంత నిలకడ ఉంది అని మర్చిపోయి కూడా ఆయన ఏం చేస్తుండడు ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఇవబడి మరులు కొలుపబడి మరులు కొలుపబడిన వాడై అన్నాడు మరులు కొలపబడిన వాడై చోదింపబడుతున్నాడు దురాశ దురాశ ఏం చేస్తుంది దుఃఖమునకు చేటు అని మనం చదువుకున్నాం దురాశ దుఃఖమును ఒక చేటు అందుకని ఏమంటుండు మరులు కొలుపబాడిన వాడే శోధింపబడతాడట దురాశ గర్భమును ధరించి ఏం చేస్తుందంట దురాశ గర్భమును ధరించి పాపమును గంటద పాపమును గనగా ఏం చేస్తుంది పాపము పరిపక్వమై మరణముగా మనకంత అవసరమా మరి జీవములో ఉండు జీవము మీది ముంగటినే పెట్టినా మరణము మేము గట్టినే పెట్టిన ఆశీర్వాదం మీ ఎదుటనే పెట్టినా శాపము నీ ఎదుటనే పెట్టినా మరి మీరు దేన్ని ఎన్నుకుంటున్నారు అంటే ఇక్కడ మరి మనిషి రకం ఏం చూపిస్తుందంటే దేని విషయంలోనూ ప్రతివాడు ఏం చేస్తుండ స్వకీయమైన సొంతమైన స్వకీయమైన దురాశ చేతనే ఇడవబడుతుండడు మరలు మరి మనిషి ఇక్కడ మరపు కొలుపబడితే ఏమవుతుంది దురాశ గర్భమును ధరించి దురాశ గర్భమును ధరించింది ధరించి పాపమును కన్నదంట పాపము పరిపక్వమై మరణము కన్నదంట అంటే మనిషి ఏది కోరుకుంటున్నాడో ఇక్కడ మనం గమనించుకోవాలి వాక్యము ఊరికేనే కాదు ఇది పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఫస్ట్ మొదటి దగ్గిన వాక్యము జీవ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు దురాశ ఏ విధంగా ఉంది మనిషి ఏ విధంగా పోతుండో మనిషి నడవడేంటి అని మాట్లాడుతున్నాడు ఎందుకనే ఈ జీవమును కోరుకో అని మొదట వేచండి కానీ మనుషుడు మరణము వైపు పరిగెడుతున్నాడు పాపము వైపు దురాశ గర్భమును ధరించి పాపమును పాపము పరిపక్వమై మరణమునుగా అంటుంది మరి మనము ఈ పాప విషయంలో మరణము దురాచ మరణము విషయంలో పోకుండా జీవము మొదటిది జీవము కలిగిన దేవిని వాక్యమును అనుసరించి నడుచుకోండి నా కట్టడలను ఆశ్రయించండి అదే పదాలలో వచ్చు ప్రేమ నా ప్రియ సహోదరులారా మోసపోకుడి ఇక్కడ చెప్తుండడం నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి మీకు శ్రేష్టమైనవి ఏ ఉన్నాయో అని చూపిస్తుంది వల్ల శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయడకు తండ్రి యొద్ధ నుండి వచ్చును మరి ఇన్ని విధములైన మనకు ఆ శ్రేష్టమైన ప్రతి ఇవి ఇస్తున్నాడు దేవుడు సంపూర్ణమైన ప్రతి వరమును ఇస్తున్నాడు పరసంబంధమైన పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ధ నుండి అవి వస్తున్నాయి కానీ మనము ఎరగలేక పొందలేకపోతున్నాము దేనివల్ల అంటే దురాశ మనిషికి ఉన్నది దురాశే ఒకరు మంచి విధానంలో బ్రతుకుతున్నా కూడా వీళ్ళకంటే మేము కొంచెం ముందు ఉండాలా అంటే ఆస్తిలోనైనా దేనిలోనైనా ముందు మేము ఉండాలి అనే దురాశ ఒకరికి ఒకరితో పోల్చుకొని మేము విధంగా ఈ విధంగా ఉండాలి వీళ్ళ ముందు మేము ఎట్లా ఎక్కువ ఎందుకు ఉండాలా అనే యొక్క దురాశ తోటి మనిషి ఇడవబడి మరలు గొలుపుబడి మరి పాపమ్మ కని మరణానికి పాత్రుడుగా అవుతున్నాడు అందుకనే ఆయన ఏమంటున్నాడు పరసంబంధమైన ఇది పరసంబంధమైందట శ్రేష్టమైన ప్రతి ఇవి ఇస్తున్నాడు సంపూర్ణమైన ప్రతి వరం అది ఏది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధ నుండి వస్తుందంటది జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధ నుంచి వస్తుంది అది ఆ సర్వ సృష్టికర్త యుద్ధ నుంచి మనకు వచ్చే కూడా వద్దనుకొని దురాశ దురాశ మరణం ఇంకో దీని వైపు పరిగెత్తున్నారని మొదట మరి ద్విత్యోపకాండ దృత్యోపదేశ కాండంలో మాట్లాడిన మాటలు నువ్వు ఇక్కడే మాట్లాడుతున్నావు ఎందుకంటే నువ్వు దేనివైపు పరిగెడుతున్నావైస్తున్నాడు కొన్ని జీవము మరణము మీ ఎదుటినే పెట్టినాను అది అందుకని ఆయన ఎందంట ఏ చెంచలత్వమైనను ఆ దేవిని ఎందు ఏ చెంచలత్వమైనను గమన గమనముల కలుగు ఏ ఛాయ లేదంట ఆయన ఎందు ఎలాంటి గమన గమనములైన లేవంట ఏ ఎలాంటి చంచలత్వమైనా లేదంట మరి ఆయన ఎద్ధ ఉన్నది జీవము మాత్రమే అందుకనే జీవము మరణము మీ ఎదుట వెచ్చిన ఆశీర్వాదము శాపము మీ ఎదుటనే వెట్టినా ఏది కోరుకుంటారో కోరుకోండి కానీ ఈ విధంగా ఉంటది ఈ దురాశ అనేది అని దేవుడు చూపిస్తుడు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా వచ్చిన ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా నట్లు మనలను ఆయన సృష్టిలో మనను ప్రథమ ఫలంగా ఉండనట్టు చేసినట్టు దేవు సత్యవాక్యము వలన మనలను తను తన సంకల్ప ప్రకారము కన్నాడంట ఆయన సత్యవాక్యము అంటుండే ఇక్కడ సత్యవాక్యము వలననే సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడంట ఆయన మరి మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము ఎట్టి విధంగా మనము క్రీస్తులు అనుసరిస్తున్నాము ఆయన ప్రేమ ఎలాంటిది మరి మనిషి అంట విధంగా దేవునికి దూరం అయ్యి దేన్ని ఆశపడుతున్నాడు మరి దురాలోచన దురాలోచన బట్టే మనిషికి దురాశ గర్భములు ధరిస్తుంది పాపం మనకు అంటుంది ధరించిన తర్వాత మరణము అంటుంది మరి మనము ఏది కనువారిగా ఉన్నాము మనము ఫీస్తులో ఉండి ఆయన జీవమును కలిగి ఉండుటకు ఆయనను మనలో పిలిచి ఉన్నాడు కానీ మనము ఆయన మాట వినక మరణం వైపే పరిగెడుతూ ఉన్నాము అయితే ఈ పంతొమ్మిదవ వచనంలో ఏమంటున్నా అంటే నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు తెలుసు కానీ మళ్ళీ చెప్తున్నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు ఏ విధంగా ఉండాలంట ప్రతి మనుషుడు ఏ విధంగా ఉండాలంటే వినుటకు వేగిర పడు పడువాడును వినుటకు దేవిని వాక్యము ప్రతి మనుషుడు వినుటకు వేగిర మాటలాడుటకు నిదానించువాడుగా ఉండాల వినుటకు వెగిరపడాల దేవిని వాక్యం మాటలాడుటకు నిదానించాల మన నోటి నుంచి ఏమన్నా తప్పు మాట వస్తుంది ఏమో నిదానించి మాటలాడాలి మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను కోపము నిదానము మనకు కోపం ఉండకుండా నిదానముగా ఉండుటకు కోపించుటకు నిదానించు వాడై ఉండాలంట మనము కోపించదు నిదానించు వాళ్ళుగానే ఉండాలి అందుకనే అంటున్నట్టు ఎందుకనగా ఈ కోపం ఏం చేస్తుంది ఎందుకనగా నరుణి కోపము దేవిని నీతిని నెరవేర్చదు నెరవేరుస్తుందా నరుణి కోపము దేవిని నీతిని నెరవేర్చద నెరవేర్చదు మనను మనమే ఆ కోపానికి మనం మనమే ఆహుతి చేసుకుంటాం అందుకని ఎందుకనగా నరుని కోపము దేవిని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్ముషమును బిర్రవీగుచున్న దుష్టత్వమును సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును పానాలంట లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును వాత్వికముతో అంగీకరించుడి ఏ వాక్యమును మన ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును మనము శక్తిగల వాక్యమును స్వాతికముతో అంగీకరించుడి అంటుంది మరి మనసు మనలో ఉందా మరి ఒకరికొకరిని ప్రేమించుకొని ఒకరికొకరు లోబడి ఉందారా అట్లా ఉండాలని దేవిని వాక్యమును స్వాత్తికముతోటి మనము అంగీకరించాలంట మీరు వినువారు మాత్రం అయ్యుండి విమును మీరు మోసపరచు మోసపరచుకునకుండా ప్రకారము కుండ వాక్య ప్రకారం మోసపరుచుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి అంటుంది ఇను వారు మాత్రమై ఉండి విమును మీరు మోసపరచుకునకుండా వాక్య ప్రవర్తించువారై ఉండు అంటుంది మనము మోసపరచకుండా మనల్ని మనము చూసుకోవాలి మనం మనం మోసపోకుండా చూసుకోవాలి ఎందుకంటే మనము వినువారిగానే ఉండకుండా మనం మనము మోసపరుచుకునే వారిగా ఉండకుడి అంటుండైనా ఇరవై మూడో ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ మొహమును చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడంట వాక్యం వినడువాడైతే ఆ విధంగా తను తాను వాక్యమును వినవాడై ఉండి దాని ప్రకారము ప్రవి ప్రవర్తించని వాడైతే వాడు అద్దములు తన ముఖమును చూసుకొను మనుషుని పోలియున్నాడు అంటే అప్పుడు చదివినప్పుడే జ్ఞాపకము తర్వాత ఉదయంలో నెమరి వేసుకునే విధానము లేదని మాట్లాడుతున్నాడు అందుకని వాడు ఏ విధంగా ఉండంట అర్థంలో తన సహజ మొహమును చూసుకొను మనుషుని పోలి ఉన్నాడంట మరి మనం ఆ విధంగా ఉండకూడదు మన వాక్యం చదివి దేవుని విషయంలో మన తప్పులు అర్థం అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథము లేఖనాలు మన తప్పులను సరిదిద్దుతుంది కాబట్టి అర్థం ఇది ఈ అద్దము మనము మనం ముఖం చూసుకునే అర్థం కాదు ఇది మన పాపము బయట అద్దము పరిశుద్ధ గ్రంథము కనుక ఈ అద్దమును మనం చూసుకున్నప్పుడు మర్చిపోయే వారిగా ఉండకూడదు అంటున్నాడు మనుష్యుడు మర్చిపోయేవాడిగా ఉండకూడదు అంటున్నాడు అవతలి తన్ను చూచుకొని అవతలకి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా అగు అది ఎందుకంటే మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు ఈ వాక్యమును మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు మనము జీవమును కలిగి ఉండుటకు దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే తన సహజముఖము ఇక్కడ మన పాప రహస్యాలు ఇక్కడ మనకు అర్థంలో చూసినట్టు దేవుడు మనకు ముందు పెడుతున్నాడు అందుకనే మరి మనం ఏముండ ఏ విధంగా ఉండాలంటున్నాడంటే దేవుడు ఆయన వాక్యమును చూసి దాని ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి అంటున్నాడు అందుకని మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అందుకని అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో మనకు స్వాతంత్రం ఆయన వాక్యం సంపూర్ణమైన నియమమును తీరి చూచి నిలకడగా ఉండువాడవడో వాడు విని మరచువాడు కాక ఏం వాక్యం దేవిని వాక్యం విని మరచువాడు కాక అంటున్నాయ ఆయన మాటలు విని మనము ధన్యులుగా ఉండేటట్టు ఆయన మాట్లాడుతున్నట్టు మరచువాడు కాక ఆ క్రియను చేయివాడై ఉండి క్రియను చేయివాడై ఉండాల తన క్రియలలో వాడు దంజుడగుతాడంట ఏం చేసి ఆయన నిలకడగా ఉండువాడవడో లేని అందు ఆ స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడవడో వాడు విని మరుచువాడు కాక క్రియలను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును మనము ధన్యులుగా ఉన్నామా ధన్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరియు మనము జీవమును కోరుకునే వారిగా ఉండాలి సమస్తము ఆయన వలనే కలిగింది కాబట్టి ఆయన జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మొదట చెప్పాడు కానీ మనము కోరుకునేది ఏదై ఉండదో మనం గమనించుకోవాలి ఎందుకంటే ఈ దురాశనట ఏమి చేస్తుందని నేను చెప్పాడు విదురాశ గర్భమును ధరిస్తుందంట దానివల్ల పాపమున పాపము పరిపక్పోయి మరణమును కంటది అందుకని మీరు ఆ విధంగా అంటుంది అందుకని ఏరిచూసి క్రియల వల్ల ధన్యుడైందట దాని విషయంలో ధన్యుడగును ఎవడైనను నోటికి కలెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనిసో భక్తి గలవాడనని అనుకొని అనుకునే ఎడల ఏమని ఎవడైనను నోటికి కళ్యాణం పెట్టుకోలేదని పెట్టుకోక తన హృదయమును మోసపరుచుకొని భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే ఏం లాభం లేదు వ్యర్థమే చెప్తున్న అంతే నేను పెద్ద భక్తి గలవాడని అనుకుంటే అది వ్యర్థం అందుకనే దేవుడు మరి నోటికి కళ్యం పెట్టుకో అని మాట్లాడుతున్నాడు పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఆయన భక్తి వ్యర్థమే వ్యర్థమే అంటుంటారు తండ్రి అయినా దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏమనగా ఏం చెప్తుంది ఇక్కడ దేవుడు ఆయన చిత్తం ఏంటి ఇక్కడ కనపరుస్తున్నది తండ్రి అయినా దేవిని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైన భక్తి ఏదనగా పవిత్రమైన భక్తి నిష్కలంకమైన భక్తి ఏంది అని అంటే అడుగుతు చెప్తున్నాడు దేవుడు భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులలో పరిమర్శించుట పరిమర్శించుటయు ఇహలోక మానిల్యము తమ కంటకుండా తను తాను కాపాడు కాపాడుకునుటయే కాపాడుకునుటయునే అని చెప్తున్నాడు దేవుడు మనం ఏం చేయాలా మరి దేవుని విషయంలో భయభక్తులు కలిగి ఉండాలి ఎందుకంటే ఈ వ్యర్థమైన నాకు అన్ని తెలుసులే బైబిల్ మొత్తం నాకు తెలుసు అనుకొని ఈ విధంగా మోసపరచుకోకుండా మనము నోటికి కళ్ళము పెట్టుకున్న పెట్టుకున్న వారిలా ఉండాలి నోటికి కళ్ళము లేని వారిగా ఉండదు ఎందుకంటే మొదట అంటున్నాడు వినుటకు వేగిరపడాలంట వినుటకు వేగిరపడాలి ఓపించుటకు నిదాన పడాల మరి అందుకని దేవుని తను ఇక్కడ బయలుపరుస్తున్నాడు ఇవనగా దిక్కులేని పిల్లలను ఇరువరాన్లను వారి ఇబ్బందులను పరిమర్శించుటయుహలోక మానియ్యము మన మనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే అంటున్నారు ఈ మాలిన్యము ఈ పాప మాలిన్యం ఇక లోక మాలిన్యం మనకు అంటకుండా ఉండాలంటే మనము జీవమును జీవమును కోరుకోవాలి అందుకని జీవము మరణము ఆశీర్వాదము శాపమును ఈ మూడు వారి మనతో మాట్లాడుతున్నాడు మనం ఏ విధంగా ఉండాలంటే ఆయన ఆజ్ఞకు లోబడే వారిగా ఉండాలి ఆయనను ఘనపరచే ఉండాలి ఆయన సజీవుడైన దేవుణ్ణి మనము స్థుతించి గనపరచేలాగా ఉండాలి మనము ఎందుకంటే క్రియలు ఏ విధంగా ఉంటాయి మనిషికి చేయవలసిన సహాయం ఏంటి మనం ప్రేమ అయితే అందుకని ఇక్కడ ఆయన ప్రేమను కనపరిచాడు ప్రేమని అంటే దిక్కు పిల్లలను విధవరాళ్ళను వారి ఇబ్బందులను పరామర్శించాలంట మనం ఆ విధంగా చేస్తున్నామా మరి మనల్ని మనము గమనించుకోవాలి అందుకంటే దేవుడు ఆయన సమస్తమును ప్రతి ఒక్క మనిషికి ధారాముగా ఇచ్చేవాడు ఎవరంటే జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధం నుంచి సమస్తమైన ఈవులను ఆయన మనకు కనుపరుస్తాడు ఇస్తాడు ఇచ్చువాడే దేవుడు తీసుకునేవాడు కాదు కాబట్టి మనము ఏ విధంగా ఉండాలని జీవము ఏ విధంగా ఉన్నది మరణం ఏ విధంగా ఉందని చెప్తుండడు అదే మూడో అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు నాకొక మూడో అధ్యాయం నా సహోదరుల బోధకములమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు కఠినమైన తీర్పు పొందుతామంట ఎందుకంటే ఈ దురాశ అనే విధానంలో జీవికి దూరం అయితే కఠినమైన తీర్పు మనం ఏ విషయంలో మాట్లాడిన మాటను ఇప్పుడు ఏమన్నాడు నోటికి కళ్ళం పెట్టుకోవాలన్నా ఆ విధంగా లేకపోతే బోధకులమైన మరి మనము మరి కఠినమైన తీర్పు పొందుదు తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాడి అంటున్నారు అందరూ బోధకులే కానీ అందరూ దేవునికి లోబడిన బోధకులుగా ఉండాలి ఒకరి మీద పెద్దతనం చేసి అధికారం చెల్లించే వారిగా దేవిని మైకి మనం వారిగా ఉండకూడదు అని చెప్తున్నాడు అందుకనే బోధకులు కాకుణుడి అనేకులు అంటుంది అనేక విషయములలో మనం తప్పిపోతున్నాము మరి యాకోబు వేసుప్రభు సహోదరుడైనా కూడా ఆయన ఎంత ఆలోచనతో అది పరిశుద్ధాత్మ రాసిన ఈ లేఖనంలో ఏమంటున్నాడు అనేకులము అనేక విషయములలో మనం అందరము తప్పిపోతున్నాము అంటున్నాం మనం ఎక్కడ తప్పిపోతున్నామో మరి మాట ధర మరి నడక ధారణ మన క్రియల ధారణ మనం ఏ విధంగా కొంచెమైనా ఆయనకు వ్యతిరేకమైన కార్యం చేసి ఈ ఇబ్బందులు ఈ దురాశ విషయంలో మనిషి కొట్టుమిట్లు ఆడుతున్నాడు అది మనం గమనించుకోవాలి అనేక విషయంలో మన అందరము తప్పిపోవచ్చున్నాము మాట ఎందు తప్పని ఎడల అటివాడు లోపము లేని తన సర్వశరీరమును స్వాధీనం అందించుకొని శక్తి గలవాడగనట కానీ మనం దేవునికి లోబడి వారం అయితే ఆయన ఎందు శక్తి గలవారమై ఉంటామంట మరి దేవుడు ప్రతి ఒక్క జంతువును మనకు లోపరిచి ప్రతి ఒక్క జంతువు సింహము పులులు పెద్ద పెద్ద జంతువులు క్రూర మృగాలను కూడా మన పాదాల కింద మనకు లోపరిచాడు దేవుడు కానీ మనిషి మాత్రము దేవునికి లోబడటం మరి దేనికి అది తెరాశ బిర్ర దుష్టత్వము మన హృదయ కాటిన్యము మారలేదు అందుకని మనం మార్చుకునే వారిగా ఉండాలి మన బంధువులలో ఎంత ధనవంతులైనా మనకు లేదు వారి దారి మారిది మన దారి మనది క్రీస్తు దారిగా ఉండాలి మనం ఎవరికి మనం కంపేర్ చేసుకోవడానికి వీలేదు మన మనది ఆ పనే కాదు మనది క్రీస్తు పని మాత్రమే అందుకనే ఆయనకు మనము లోబడి ఉండుట మాత్రమే నేర్చుకోవాలి అందుకని ఏమంటున్నాడంటే శక్తి కలగవాడైతాడట గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం తిప్పుదము కదా మనము మనము గుర్రములు మనకు లోబడకపోతే దానికి కళ్ళెం పెట్టి అంత పెద్ద శరీరాన్ని తిప్పుతామంట కళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదము కదా అందుకనే ఓడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగను చుక్కాని చేత తిప్పబడును మరి దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ను మరి ఆయన ఏ విధంగానన్నా చేయగలను ఆయనకు మనం లోబడకపోతే ఈ ఈ ఈ జంతువులను ఈ యొక్క క్రూర మృగాలను మనమేమో ఈ విధంగా ఇప్పుతు మరి ఆయన ప్రాణములకు ఆధారమైన దేవుడు మన దిత్యుపదేశం కారణంలో మాట్లాడండి ఆయన ఏమనంటే మీ ప్రాణములకు ఆధారం ఆయనేనట దిక్కు ఆయన్నే ఆయన చేతుల్నే ఉన్నది మరి ఆయన మనకు చేయాలంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న మనల్ని చేయలేడా చేస్తాడు ఉంచాలంటే ఉంచుతాడు తీసేయాలి అవసరం లేదు నువ్వు నాకంటే తీసేస్తాను అంత ఆయన చేతుల్లోనే ఉంది అందుకని గుర్రములను అంత పెద్ద శరీరాన్ని మనం తిప్పుతామంట సుఖాన్ని చేత ఈ పడవ నడిపింపబడుతుందంట తిప్పు అలాగుననే చిన్న అవయవమైన అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను మనం కాపాడుకోవాలి అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును మరి ఈ నాలికను మనం కంట్రోల్ ఉంచుకోకపోతే మన సర్వ శరీరానికి సర్వ ప్రపంచానికి నష్టము కలగజేయగల ఈ చిన్న నాలిక దీన్ని సాధి చేయగలవాడు ఎవ్వడూ లేడం అందుకనే ఈ చిన్న అవయవ మహిళను బహుగా అదిరిపడుతుందంట ఎంత కొంచెము నిప్పు ఒక అగిపుల్ల అన్నట్టు ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలిక అలాంటిది అనడు ప్రపంచాలను మొత్తము తగలబెడుతుంది నాలుక అందుకని ఏమనడు ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే అంటుడు మన నాలుకను మనము కంట్రోల్లో ఉంచుకోవాలి మన హృదయాన్ని మనము దేవిని కీయాలి మన విష్ణానుసారంగా బ్రతకానికి వీల్లేదు ఆయనకు లోబడిన జీవితమే మనకు పరలోకరాజ్యానికి మార్గము అందుకని ప్రతి ఒక్క అవయవాన్ని మనం ఆయనకు అప్పజెప్పి మన నాలుకను ఆధీనంలో ఉంచడాగా ప్రార్థించుకోవాలి అందుకనే నాలుక అగ్ని మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమైన పాప ప్రపంచం మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమైన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును తోటి ప్రపంచాలు నాశనం అయిపోతాయి కుటుంబాలు నాశనం ఎందుకంటే శాపపు మాటలు దూషణ మాటలు మాట్లాడితే ఆ మాటలు తట్టుకోలేక కొంతమంది విషాలు దాగి చనిపోయిన వారున్నారు ఉరి చనిపోయిన వారున్నారు భవంతుల మీదకి చనిపోయిన వారున్నారు సముద్రాలలో దుంకి చనిపోయిన వారు కానీ మన నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నాడు ఎందుకంటే ఇది సర్వ ప్రపంచానికంట చిచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును పక్షి సర్ప జల చిరములలో నరజాతి చేత సాధుకాజాలను ఎందుకంటే ఈ జంతువు ఈ సర్ప పక్షి ఈ యొక్క జంతువులన్నీ ఈ నరుడు సాదు చేయగలిగిందంట వాటిని లోపరచుకోగలిగిండు కానీ నాలుకను మాత్రము చరిచేసుకునే అంత మనిషికి లేదు కానీ అది దేవుని చేత ఏర్పరచబడి మన హృదయమును ఆయనకిస్తే మన స్వాధీనంలో నాలుక ఆయన సహాయము ఆయన ఆత్మధార చేయగలడు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు దీనికైనా కూడా ఆయన సజీవుడు ఆయన సమర్థుడు అందుకని ఏమంటుందంటే అవన్నీ సాధైనయంట సాదు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చెయ్య అంటే అతని వశంలో లేదు అది దేవుని వశంలోనే ఉన్నది నరుడు నాలుకను సాధు చెయ్య నేరడు అది మరణకరమైన విషముతో నిండినది నాలుక మరణకరమైన నిషంతో నింది కాబట్టి ఆయన దేవిని మాత్రమే స్థుతించువారిగా మంచి మాటలు ప్రేమ కలిగిన మాటలు నిందువల్ల నీ ప్రేమించుము అన్న ఆజ్ఞను దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆయన ప్రేమ ఈ నాలుకతో నీ హృదయంతో లోపల నీ అంతరంగంలో నీ పొరుగు వాడిని ఎందువల్ల నీ మాటకు ఈ మాటలు మాత్రం పక్కవారిని ప్రేమిస్తే ఈ విషయం అనేది మన నాలుకలో ఉండదు ఎందుకంటే అలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి ఆ నాలుకను మనం సాధు చేయలేం కాబట్టి అది దేవునికి ఒప్ప చెప్పాలి శృతి మహిమ ఘనత ఎప్పుడు చెల్లిస్తుంటే మన నాలుక మన కంట్రోల్లో ఉంటుంది అది ఎంతదైనా కానీ ఆయన సాధు చేయగల సమర్థుడు ఎందుకంటే అంధకార ఆ మరి ఏ విధమైన అంధకారంలో ఉన్న రహస్యమైన పాపాలను ఆయన చూడగలడు ఆయనకు మరుగైనది ఏది భూమి మీద లేడు అందుకని నరడు నాలుకను సాధు చేయ నేరడు అది మరణకరమైన విషముతో నిండినదంట అది నిర్గలమైన దుష్టత్వమే పాపముతోటి నిండుంది అది కానీ మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అందుకనే జీవము మరణములు నాలుక వశము అనడు పావతల గ్రంథంలో జీవ నాలుక వశము అది శాపవచనము మరి దీవన వచనము దానితోటే అన్ని వచనాలు పలుకుతూ ఉంటాం అందుకనే అది మరణకరమైన విషముతో నిండినది అది నిర్గరమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతించుదుము ఈ నాలుగో తోట తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవిని పోలికగా పుట్టిన మనుషులను చెప్పింతుము మరి మనము ఏ విధంగా ఉన్నాము మరణము వైపు ఉన్నాము జీవము వైపుణ్యం అందుకనే మొదట జీవము మరణము జీవము మరణము ఆశీర్వాదము శాపము ఇవన్నీ మేము కూడా పెట్టినా అన్నాడు దేవుడు మొదట మరి ఇప్పుడు కూడా అదే అంటుంది ఏమంటుందంటే ఏ విషయంలో కూడా మరి ఆయన పోలికగా పుట్టిన మనుషుని ప్రభువును స్థుతింతు అదే మాటతో అదే నోటితోటి దేవిని పోలికగా పుట్టిన మనుషులను శిస్తామంట ఒక్క నోటి నుండి ఆశీర్వాదము శాపవచనమును బయ బయలువేలను మరి రెండు పడవల మీద ప్రయాణం చేసినట్టుగా ఉన్నది ఎందుకంటే మనకు జీవం కావాలా మరణం కావాలా ఈ విధంగా ఉన్నాం కానీ ఉంటే జీవమన్నా ఉండాలి ఉంటే మరణమన్నా ఉండాలి అంతేగాని రెండు పడవల మీద నడిచినట్లుగా ఉండకూడదని మరి దేవుడు మాట్లాడుతున్నాడు అందుకనే దేవుణ్ణి మరి స్థుతిస్తారు ఆ నోటితోటి దేవిని పోలికగా ఉట్టిన మనుషును చెప్పిస్తారంట ఒక్క నోటి నుండే ఆశీర్వచనమును శాపవచనమును బయలువేలును నా సహోదరులారా అలా ఉండకూడదు అట్లా ఉండద్దు అంటుడు మనం ఏ విధంగా ఉండాలా ఒకటే మాట అవునంటే అవును కాదంటే కాదు అంతే దేవుడు సమస్తమును చూస్తున్నాడు ఆయనకు మరుగైనది ఏది లేదు మనుషుడు తన తెలివితో ప్రతి విషయంలో ప్రతి అడుగులో కెమెరాలు పెట్టి మనుషులను బంధిస్తున్నాడు ఎవరు ఏం చేస్తున్నారు కానీ మరి ఒక్కరు పది మందిని ఒక్కవేళ దాంట్లో బంధిస్తుండొచ్చు కానీ ఆకాశము ఆయన ఎంత కెమెరాలు ఉండొచ్చు మరి రేపు మన పాపాలు మన రహస్య పాపాలు ఆయన తేటపరచడా అందుకని ఆ నోటి నోటిని మనం ఏ విధంగా కంట్రోల్ పెట్టుకోవాలో మరి మనము జీవ జీవ విషయమై మనం గుర్తిరగాలి అందుకనే తండ్రి అయిన ప్రభువును సుచించుట అదే నోటు తోటి మరి దేవిని పోలికగా పుట్టిన నరుణ్ణి చేపించటము అదే నోటు నుంచి అందుకనే ఒక్క నోటు ఒక్క నోటి నుండియే ఆశీర్వాదము శాపము బయలువేలును నా సహోదరుల సహోదరులారా అలాగా ఉండకూడదు అంటున్నాను నీటి ఒక్క జల నుండియే తీయన నీరును చేదు నీరును ఊరునా అంటుంది మనము శాపం కావాలా జీవం కావాలి మన నోరు అగో ఆ విధంగా వాడుతుంది ఇది దురాశ దానికే మనము పాపములు కనకూడదు పరిపక్వం కానియకూడదు అది మన పనే కాదు మనం చేసేది స్థుతి మహిమ ఘనత దేవునికి చెల్లించే వారుగా మాత్రమే ఉండాలి అందుకని నీటి బుగ్గలో ఒకే జల నుండి తీయని నీరు చేది నీరు ఊరునా మనం మనం పరీక్షించుకోవాలి అందుకనే సహోదరులార అంజూరపు చెట్టున ఒలివ పనులైనను ద్రా ద్రాక్ష ద్రాక్ష తీగలు అంజూరపు పండ్లైన కాయనా అంజూరపు చెట్టున ఒలివ పనులు పండ్లైనను దాక్షాతిగను తీయను అంజూరపు పనులైనను కాయినా అటువలే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరునా మనం ఎన్ని రకాలుగా ఉన్నాము రెండు రకాల విషయంలో దేవుడు చూపిస్తున్నాడు జీవము మరణము ఆశీర్వాదము శాపము మనము ఏది కొనుక్కునే వారిగా ఉండాలా ఆయన భయభక్తులు జీవించే వారిగా ఉండాలా ఆయన స్థుతించి గనపరచాలా ఆయన ఉన్న దేవుడు అనువాడు ఎందుకంటే ఆది అంతము లేనివాడై ఉన్నాడు ఆయనలో పాపము లేదు ఆయన చాలంజ్ చేశాడు నాలో పాపమున్నదన్న ఎవడైనా నిరూపించగలవాడు లేదు మనము పాపులుగా ఉన్నాము అట్లయినా కూడా ఆయన మార్గాలు మనకు మనలోక రాజ్యానికి మార్గము సత్యము జీవము నేనే అన్నాడు కానీ మనము జీవము కాకుండా మరణము శాపము ఇవి కోరుకుంటున్నాడు మనుషుడు ఎందుకంటే దురాశ మనిషి దురాశతోటి నాలుకతో పాప ప్రపంచానికి మాలిన్యం కలగజేసి సర్వ ప్రపంచానికి చిట్టు పెడుతుంది అందుకని సకల అవయవాలను మనము దేవునికి లోపరచాలి మన నాలుకను కాపాడుకోవాలి మనము జీవం వైపు తినగాలి మనం స్థుతించాలి జనపరచాలి ఎందుకంటే ఇవి మనకు కావాల్సింది మనలోక రాజ్యానికి మార్గము ఆయన వాక్యమే ఆయన వాక్యము ఈ విధంగా మన అందరితో మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి దేవుడు వాక్యమును ఆయన వినిపిడిలో దీవించిన దాకా స్తోత్రం పరిశుద్ధిమైన తండ్రి ప్రభావ నీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన కృతజ్ఞతలు ప్రభ ఆయన మా అమ్మలను పాపము ఆశీర్వాదము తండ్రి జీవము మరణము అని మరి మాకు మా ముందు పెట్టారు ప్రభ మేము ఏది ఎన్నుకోవాలో అది మా పెట్టారు ప్రభ ప్రభు మరి మీరే నిజమైన దేవుడు కనుక ప్రభు మాకు వాక్యం ధర మాట్లాడి మా హృదయాలను ప్రేరేపించి అయినా మేము జీవం వైపు తిరుగుటకు సహాయం అనుగ్రహించండి అనేకులకు మాదిరిగా మీ సాక్షులుగా వాడి నేను స్ఫుతించి గణపరిచి మహిమ పరచుటకు మీ ఆత్మ నడిపింపు మాకు రేచి చేయండి నిన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభావ మమ్మల్ని మేము సరిచేసుకొని ప్రభావ ఇలాంటి దృరాశకోకుండా మీ స్ఫుతించుటకు నీకు నీకు లోబడి అయినా మా ప్రతి అధికారములకు ఆయన ప్రతి ఇష్టానికి మీకు అధికారం ఇచ్చి ఆయన మా ప్రతి ఆలోచన ఆయన మీ వైపు నా తన్ని మళ్లించి నేను అడిగి మేము పని చేయటకు ప్రతి ఒక్క విషయంలో ప్రతి అధికారంలో కూడా నేను ఒప్పుకుంటకు సహాయం అనుగ్రహించమని మీకు స్థుతి స్తోత్రాలు చేయడం సహప రూపాట్ల దోషాలు మన్నించమని అండి యేసుక్రీస్తు నవంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ ఫైజురా సిస్టర్ ఫైజురా మన ప్రభు ఏసు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీఎం గ్రూప్ సిస్టర్ కుటుంబాల అందరికీ ఆ కాలం తోడైండుని గాక మెయిన్ ప్రెసిడెన్స్ ఇస్తారు నత్తారు ప్రెసిడెంట్